గణపతిమే కవి కవీనాపవశ్రవస్తరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం బ్రహ్మోపి సాదనం శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా యస్వరూప అధ్యాయంలో పదకొండో శ్లోకం చూస్తున్నాము ఒకసారి అందాము శ్రీభగవానువాచో్యవశోచస్ గతానగతాసూ నా శోచంతి పండితా శ్రీభగవానువాచష్ణవానుడు పలిక్యనుపెను అనే ఉవాచ్యాన్నది ప్యాస్టెన్స్ భూతకాలం కానీ అక్కడ భూతకాలం వివక్షితం కాదు వివక్ష అంటే ద ఇంటెంట్ టు సే అక్కడ భూతకాలమునందు తాత్పర్యం లేదు శ్రీకృష్ణ భగవానుడు చెప్పుతున్నాడు అనే అభిప్రాయం ఎప్పుడో చెప్పాడు అంటే శ్రీకృష్ణుడు అంటే ఒక హిస్టారిక్ పర్సన్ గా మేము భావన చెయ్యం ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం కురుక్షేత్రం అనే పంజాబ్ లో లేకపోతే హర్యానాలో ఈజ్ హరియాన్వి హర్యానా వాడు అంటే హర్యానా వికాస్ పార్టీకి ఓటేసి ఉంటాడన్నమాట దాని ఇట్స్ నాట్ లైక్ దాట్ సో ఒక చారిత్రిక ఒక జగ్రఫీ ఒక హిస్టరీ ఉన్న వ్యక్తిగా మేము పరిగణించాము శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే సనాతన పరబ్రహ్మ స్వరూపంగానే భావన చేస్తాం కాబట్టి కాలమునకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మయే శ్రీకృష్ణ అవతారంగా బోధించినాడు బోధిస్తున్నాడు బోధిస్తున్నాడు అంటే ఎవడో బోధిస్తున్నారని కాదు ఆత్మరూపంగా మనకి బోధిస్తున్నాడు సో ఆ శ్రీకృష్ణుడికి మనకి ఉండే దూరాన్ని మనం పోగొట్టుకుని ఆ ఉపదేశాన్ని స్వీకరించాల్సి ఉంటుంది మన శ్రవణం గురించి మాట్లాడుతూ దూరం ఎలా ఉంటుందో మీకు మనవి చేశా సో శ్రీకృష్ణుడు ఎప్పుడో శ్రీకృష్ణుడు అనే ఓ పెద్ద ఆయన ఓ పెద్ద మనిషి ఎప్పుడో ఎక్కడో అర్జునుడనే వాడికి ఏదో చెప్పాడు అన్నట్టుగా కాకుండా అలాగా హిస్టారిక్ గా ప్రజెంట్ చేసినప్పటికీ కూడా మనము శ్రీకృష్ణుడిని హృదయంలో నా హృదయంలో ఉండి నాకు ఈ బోధను చేయించున్నాడు అని ఆ విధంగా ఆ డిస్టెన్స్ ని డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఇగ్నరెన్స్ వాస్తవంగా దూరం ఏమన్నా లేనేలేదు దూరం మనుషుల మధ్య దూరము అంటే అమెరికాలో ఉన్న మనిషి నాకు దగ్గర వాడై ఉంటాడు నా పక్కనే ఉన్న నేబర్ నాకు దూరం వాడవుతాడు అది ఫిజికల్ డిస్టెన్స్ కాదు అక్కడ మనస్సుకి సంబంధించినటువంటి దూరము సో ప్రేమ భక్తి ఉన్న చోట దూరమేమీ ఉండదు ప్రేమ లేని చోట భక్తి లేని చోట అంతా దూరమే ఒకే ఇంట్లో ఉంటారు చాలా దూరంగా ఉంటారు కాబట్టి సో శ్రీకృష్ణునియందు పూర్ణమైన భక్తితో ఈ ఉపదేశాన్ని శ్రీకృష్ణుడు నాకు చేయుచున్నాడు అని ఆ విధంగా ఆ ఉపదేశాన్ని శ్రవణం చేయాల్సి ఉంటుంది సో శ్రీభగవానువాచ ఆయన ఏం చెప్పాడంటే అశోచ్య ఏం చెప్పాడంటే ఇంతకు ముందు ఏదో కొత్తగా చెప్తున్నారని కాదు ఇంతకుముందు చెప్పిందే అయినా మళ్ళీ మీకు రీకాప్ సో అశోచ్యా నన్వ శోచస్వం ప్రజ్ఞావాదా భాషసే సో శోకించగని సందర్భంలో శోకిస్తున్నావు అంటే ఆయన అభిప్రాయం వీళ్ళందరూ ఇంకా నాలుగు కాలాల పాటు బతికుంటారు నువ్వు శోకించక్కర్లేదు నా అలాగేమంటా లేదా ఆయన వీళ్ళందరూ కాలంలో కలిసిపోయి వరే ఎవరు మిగిలిన లేరు అయినా కూడా నువ్వు శోకించక్కర్లేదు అంటాడు అంటే ప్రతిపాదన చాలా విలక్షణమైన ప్రతిపాదన అంటే మామూలుగా ఎవరైనా మరణించారనుకోండి మనం ప్రేమించే వ్యక్తి మరణించాడనుకోండి శోకించడం సహజమైన విషయము ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ టు డూ సో అని మనం అనుకుంటాం కానీ శ్రీకృష్ణుడు అలా అనుకోడు ఆయన అంటున్నాడు నీవు ప్రేమించే వ్యక్తి మరణించినప్పుడు కూడా నీవు శోకించటానికి హేతువు లేదు ఎందుకంటే చైతన్యము దేహములో ప్రకటమవుతుంది ఆ దేహము కొంతకాలం మునుగడని సాగించి కాలగర్భంలో ప్రకృతిలో కలిసిపోతుంది ప్రకృతి నుంచి పుడుతుంది దేహం ప్రకృతిలో కలిసిపోతుంది ఈ జగత్తులో ప్రతిదీ కూడా ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రకృతి నుంచి పుడుతుంది కాబట్టి సో ఏది ప్రకృతి అంటే పంచభూతాలు పంచభూతాల యొక్క సమ్మేళనమే ఇప్పుడు పండు ఉందనుకోండి పండు అంటే పంచభూతాల అలవల్ల ఒక చోట ఆర్గనైజ్ అయ్యి పండు తయారయ్యి మళ్ళీ ఈ పండు ఆల్ సెట పంచభూతాల్లో కలిసిపోతుంది పంచభూతాల్లో చూస్తూ ఉంటుంది పద్యభూతాల్లో కలిసిపోతూ ఉంటుంది ఇదో ప్రవాహం ఇది ఇప్పుడు నది సముద్రంలో నీరు ఎండి ఎండకి వాయువు అవుతుంది ఆ వాయువు మేఘాలు అవుతుంది మేఘాలు ల్యాండ్ మార్క్స్ మీదకి వస్తాయి ఇటువైపు వస్తాయి మొత్తం అక్కడే అయ్యి అక్కడే వర్షిస్తే మనకేం మేఘం మళ్ళా ఇది ఫార్చునేట్లీ ఆ మేఘాలు గాలికి ఇటు కొట్టుకొస్తాయి ట్రేడ్ విన్స్ అనో మాన్సూన్ విన్స్ అనో ఏదో పేరు మీద కొట్టుకొచ్చి ల్యాండ్ మీద వర్షిస్తాయి ఇక్కడ నదులు తయారవుతాయి ఆ వర్షపు నీరు ఎంత పోతుంటే సమగూరి మళ్లీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది దిస్ ఇస్ ది సైకిల్ సైకిల్ ఆఫ్ వాటర్ వాటర్ సైకిల్ ఈ వాటర్ సైకిల్ జీవానికి ప్రాణశ ప్రాణానికి ఆధారమవుతూ ఉంటుంది సో ఈ ప్రకృతి అది ప్రవాహం ప్రకృతి ధార అని అంటారు సో ధార ఈ ధారలో నిలబెట్టి దాన్ని అలాగే అట్టబెట్టాలి అది ముందుకు వెళ్ళిపోకూడదు అని అనుకోవడం అది అవివేకం ముందుకు వెళ్ళిపోకూడదని అనుకుని అది వెళ్ళిపోయింది కాబట్టి దుఃఖిస్తానంటే ఏమన్నా అర్థం ఉందో దానికి ముందుకు దుఃఖిస్తున్నవరా అంటే ముందుకు వెళ్ళిపోయింది గనక ప్రకృతి ధార వాడెవడో కొంతకాలం జీవించి మరణించాడు కనుక నేను దుఃఖిస్తున్నాను మరణించడం మరణించకూడదని నువ్వు ఎందుకు అనుకుంటావు మరణించడం ప్రకృతి సిద్ధమైన విషయం ధార ప్రకృతి ధార కర్మధార సో ఆ ధారలో భాగంగా మనవులు పుడుతూ ఉంటారు బిట్టుతూ ఉంటారు ఎవళ్ళ ఆద్ధాయం వాళ్ళు జీవిస్తారు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి నీవిలా శోపిస్తూ కూర్చోటం అన్నది అది అయ్యో అవివేక అవివేకము సో ఈ దేహమునందు చైతన్యం ప్రకటమవుతుంది దేహము ప్రకృతిలో కలిసిపోతుంది కానీ చైతన్యం ఏమీ అవత ఇవుట్లాస్ట్ ది బాడీ ఎలక్ట్రిసిటీ ఫ్యూజ్ బల్బు ఫ్యూజ్ అయింది కదా ఎలక్ట్రిసిటీ లేకుండా పోతుందా ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎక్కడికి పోతుంది బట్ ది బల్బు ఈజ్ ఫ్యూజ్డ్ అదేవిధంగా దేహము క్షయమైపోతుంది కానీ ది కాన్షియస్నెస్ ఆ దేహంలో ప్రకటమైన చైతన్యము అది దేహము నాశమైనా కూడా అది నశించకుండా అలాగే ఉంటుంది అది అగ్ని వంటిది ఇప్పుడు కట్టే అయిపోయింది అనుకోండి అప్పుడేమిటవుతుంది నిప్పు ఆరిపోతుంది నిప్పు ఆరిపోతుందంటే నిప్పు లేకుండా పోదు కట్టే అయిపోయింది కాబట్టి ఆరిపోయింది అంతే సో నిజానికి నిప్పు ఇట్ కెన్ ఔట్లాస్ట్ ఎ మౌంటైన్ ఆఫ్ హ్యూయన్ ఒక కొండాన్ని కట్టెలని తగలబెట్టి కూడా నిప్పలాగే నిలిచి ఉంటుంది అదేమీ ఈ కొండంత కొట్ట కొండాన్ని కట్టెలు అయిపోయినా కూడా నిప్పు ఏమీ అయిపోతుంది నిప్పలాగే ఉంటుంది ఫైర్ సర్వైవ్స్ ఆఫ్ దాట్ అదేవిధంగా ఈ చైతన్యం కూడా అనేక బాడీస్ని లెక్కలేనన్ని బాడీస్ దేహాలని అది నిలబెట్టి ఆ దేహాలను వెళ్లి విడిచిపెట్టి మళ్లీ ఇది ఇంకో దేహంలో ప్రకటమవుతో అలా నడుస్తూ ఉంటుంది ఇదో ధార ఇది కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి కానీ దా దాని గురించి శోకిస్తూ కూర్చోటము కాబట్టి హే అర్జున నీవు అజ్ఞానం చేతనే శోపిస్తున్నావు తర్వాత ఇంకొక దీంట్లోనే రహస్యం ఏమిటంటే మానవుడు తన స్వరూపము తెలియనప్పుడు మాత్రమే తన మరణానికి భయపడతాడు ఇతరుల మరణానికి శోకిస్తాడు శోకము భయము ఇతరుల మరణానికి శోకిస్తాడు భయపడుతూ ఉంటాడు కూడా ఒకప్పుడు తన మరణానికి భయపడతాడు తన మరణానికి శోకించడం కదా తన మరణానికి శోకించడం తెలుస్తూనే ఉంటుంది తాను మరణించలేదు తెలుస్తూ ఉంటుంది సో తన మరణానికి భయపడుతూ ఉంటాడు ఇతరుల మరణానికి భయపడతాడు శోకిస్తాడు కేవలము తన స్వరూపము తెలియని కారణంగానే ఈ పని ఇలాగా మనిషి ప్రవర్తిస్తూ మీరు మీ స్వరూపాన్ని గురించి అవగాహన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్లారనుకోండి అంటే కాయ పండడం వంటిది కాయ ఒక్కసారిగా పండిపోదు అలా స్లోగా మెల్లగా పండుతుంది అదేవిధంగా నా స్వరూపము అనుకుంటున్నట్టుగా ఒక పరిచ్ఛిన్నమైన అయోగ్యమైన అల్పశక్తివంతమైన జీవా అని నేను అనుకుంటూ ఉంటాను ఆ జీవభావము సో ఆ కరడు కట్టిన జీవభావంలో మనిషి బతుకుతూ ఉంటాడు ఈ జీవభావాన్ని విచారించి సంపాదించింది కాదది నేను జీవుడను అని వీడే శాస్త్రం చదివో లేకపోతే వీడే ఉపదేశం పొందోసి తెలుసుకున్న జ్ఞానం ఏం కాదు అది అది అంధ పరంపరాన్యాయంగా ఒక అజ్ఞానం నుంచి ఇంకో అజ్ఞానం కలా పరంపరగా అందరూ అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను అని ఒక పరిచ్ఛిన్న వ్యక్తి రూపంగా వీడు జీవిస్తూ ఉంటాడు సో ఆ అదే అదే రకంగా మిగిలిపోతే జ్ఞానాన్ని ఏమి ఇంప్రూవ్ చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు అనుకోండి వాడు మరణానికి భయపడుతూనే ఉంటాడు పతంజలి మహర్షి అంటారు విదూషామపి అభినివేశ అంటారు విద్వాంసులు విద్వాంసులు అంటే చాలా గొప్ప పండితులు అనుకున్న వాళ్లు కూడా మరణానికి భయపడుతూ ఉంటారు విజ్ఞాగాది క్రతువులు చేసి ఒక ఆయన మరణిస్తే స్వర్గం ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండాలి మరి చేసిన కర్మల్ని బట్టి అయినా మరణానికి భయపడుతూ ఉంటాయి ఉపాసనలన్నీ చేసి ఉంటాడు ఉపాస దైవం యొక్క లోకాన్ని పొందాల్సి ఉంటుంది ఏ వైకుంఠానో కైలాసాన్నో పొందవలసి ఉన్నది ఆయన చేసిన ఉపాసనని బట్టి అయినా మరణానికి భయపడుతూ ఉంటాడు అంటే మరింకా సామాన్యులు ప్రాకృత జనులు భయపడ్డారండంలో ఆశ్చర్యమే ఉంది సో ఈ అభినివేశము అంటే మరణ భయమన్నది కేవలము మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోకపోవడం చేతనే ఇది ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఆత్మవిచారం చేసి ఆత్మవిచారం చేయటం అంటే గీతను అధ్యయనం చేయటం అయితే ఉపనిషత్తు అధ్యయనము గీతంటే ఉపనిషత్తే గీత ఉపనిషత్తు వేరు కాదు సో ఈ ఆత్మశాస్త్రాన్ని మోక్ష శాస్త్రం కూడా అంటారు దాన్నే దానిని అధ్యయనం చేసినట్లయితే క్రమక్రమంగా మనిషికి తన స్వరూపము అవగాహనకు తన స్వరూపము యొక్క అవగాహన పెరిగి కొలది మరణ భయం తగ్గిపోతుంది పూర్తిగా స్వరూపం తెలిసిన వాడికి మృత్యుభయం అనేది ఉండదు ఎస్య మృత్యుభయం నాస్తి పరలోక భయం కథ అటువంటి ఆత్మజ్ఞాని వాడు అలా శోకానికి అతీతంగా మిగిలిన సో ఈ విధంగా మృత్యువు విషయంలో సరైనటువంటి అవగాహన మనిషి కలిగి ఉండాలి అదేనా అనారోగ్యం చేస్తే మందు వేసుకుంటాం అంతేగానే గీతలో చెప్పారు కదా అని మందు అభిప్రాయం కాదు సో మందు వేసుకుంటాం బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యం ఎంత ఎంత కాలం జీవించేమో అన్నది ముఖ్యం కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అయితే సమాజంలో మహాత్ములు చాలా మంది చెప్తారు ఈ లాంజిబిటీ ఎక్కువ కాలం జీవించటం అన్నది ఇట్ యాజ్ ఎక్వైర్డ్ సెక్యులర్ యాజ్ వెల్ యాజ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ నిజానికి శాస్త్రము ఆ విధంగా దాన్ని ఏనాడు శాస్త్రము యొక్క బోధకి సామాజికుల యొక్క సమాజంలో ఉండే జనుల యొక్క భావజాలానికి ఎన్ని సంబంధమేం లేదు శాస్త్రంలో ఎక్కువ కాలం జీవిస్తే వాడు గొప్పవాడని ఎక్కడా చెప్పలేదు సో కాబట్టి ఒక వ్యక్తి నూట యాభై ఏళ్ళలో రెండు వందల ఏళ్ళలో జీవించాడు అనుకో అనుకోండి లెటర్స్ ఈ మధ్యన జపాన్ లో ఒక హండ్రెడ్ ఇయర్స్ ఎల్డర్లీ జెంట్లు మన యొక్క బర్త్డే పార్టీ ఒకటి జరిగే దట్ డెంట్ మేక్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ గా ఏదో న్యూస్ పేపర్ల వాళ్ళకే వాళ్ళకే సమాచారం ఉంటుంది ఎస్ ఎ న్యూస్ ఇట్స్ ఓకే బట్ శాస్త్రం యొక్క దృష్టికోణంలో ది లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండడం పది మందికి ఉపకారం చేసేట్లాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందడం మానవుడై జన్మించినందుకు దట్ ఎ లోన్ మ్యాటర్స్ ఎవరిథింగ్ హెల్ఫ్ ఈజ్ జస్ట్ అన్ కాబట్టి సో ఈ విధంగా తన మరణాన్ని గురించో భయపడము ఇతరుల మరణాన్ని గురించి భయపడుతూ శోకించటము అన్నది ఇది అవివేకము గతాశూ నగతాశూచ నాను శోచింది పండితా అని చేతనే ఆత్మస్వరూపం యొక్క అవగాహన గలవాళ్లు పూర్తిగా ఆత్మజ్ఞానం అవడానికి టైం పట్టచ్చు బట్ టైం పట్టచ్చంటే ఆత్మజ్ఞానము ఇట్ ఈస్ టైమ్లెస్ టైమ్లెస్ తత్వానికి మళ్ళీ టైం పట్టొచ్చు అని మనం చెప్తూ ఉంటాం ఇంకా ఏదో సాధకుల యొక్క ప్రోగ్రెస్ అని ఒక లెక్క హోట వేస్తూ ఉంటారు ఇట్స్ ఓకే యూ కెన్ సే దాట్ ఇన్ ఏ వే ఫ్రమ్ ఏ స్టాండ్ పాయింట్ యూ కెన్ సే దాట్ సో ఆత్మజ్ఞాని సాక్షాత్గా జీవన్ముక్తుడైపోవడానికి ఆలస్యం అవ్వచ్చు కొని కొంత ముందు వెనుకలు ఉండొచ్చు బట్ ఎత్కించి జీవితం వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితానికి అర్థం ఏమిటి జీవితానికి ప్రయోజనం ఏమిటి జీవితం అనగానేమి నేనంటే ఏమిటి అని ఇంత మాత్రం అవగాహన ఉన్నట్లయితే ముందు మరణ భయం తను మరణిస్తానేమోననే భయం పోతుంది ఎదురు వాళ్ళు మరణించినప్పుడు వీడు ధైర్యంగా హ్యాండిల్ చేయగలుగుతారు మరణంలో దుఃఖం కలగడానికి హేతువు మరణం కాదు మరణంలో దుఃఖం కలగడానికి హేతువు ఆసక్తి అని ఎందుకంటే అన్నది మన చుట్టూ ఎప్పుడు ఉంది ఎప్పుడు ఒకడు మరణిస్తూనే ఉంటారు న్యూస్ పేపర్ తీసి చూస్తే ఎదుర్కొండగా అనేక మరణ వార్తలు మనకి వినపడుతూ ఉంటాయి ఇరాన్లో భూకంపం వచ్చింది హైటీలో వరదలు వచ్చాయి ఇంకా ఎక్కడో ఇంకో చోట సూసైడ్ బాంబు అటాక్ అయింది ఇవన్నీ మరణాలు కావు ఈ మరణాల గురించి ఎవడు ఏమి చింతిస్తాడు ఎవడు శోకించడు మరి మరణము అసత్య శోకానికి హేతువు కాదు వీడి ఆసక్తి శోక హేతు వీడికి సంసారముల ఉండేటువంటి అటాచ్మెంట్ ఏదైతే గలదో అదే శోకహేతు కాబట్టి మరణము దుఃఖమునకు కారణము అనే మాట అది అర్థం లేని మాట అది ఆలోచన చేయకుండా చెప్పే మాట మరణం కారణంగా ఎవరు దుఃఖించడం నిజానికి ఒకసారి ఒక ఆయన ఇంట్లో శ్మశానంలో పనిచేస్తూ ఉంటాడు చాలా వేరమోహం వేస్తూ ఉన్నాడు ఏమిటో అలా ఉన్నావు ఏమిటంటే ఈ రోజు ఒక్క శమం కూడా రాలేదండి సార్ కాబట్టి వాడికి దుఃఖహేతువు ఎవరు మరణించకపోవడం వాడికి దుఃఖహేతువు పది మంది వాళ్ళ సీజన్స్ ఉంటాయి వాళ్లకు కూడా సో ఓ సీజన్ లో హీ మేక్స్ ఎక్స్ట్రా మనీ అండ్ హీఈస్ బిజీ అండ్ అనదర్ సీజన్ హీఈ్ ఇంట్రమ్ కాబట్టి ఇట్ ది అటాచ్మెంట్ అది మాత్రమే మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది అటాచ్మెంట్ అన్నది దాన్ని వివేకం అనరు దాన్ని అజ్ఞానం అనే అంటేనే గతాశ్వ అగతాసు నాను శోచి పండితాహ కాబట్టి ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే మనిషి ఎప్పుడు శోకించినా అది అవివేకం చేతనే శోకిస్తున్నాడు అది మనం గుర్తు చేసుకోవాలి మన మనస్సుకు శోకం కలుగుతుంది శోకం కలగడం సహజం ఎందుకంటే మనస్సుకు అలవాటై ఉంటుంది కొంచెం శోకం పెడుతూ కూడా మనకు మనస్సుకు అదొక హ్యాబిట్ ఉంటుంది నిజంగా అకే అస్తమానం ఉల్లాసంగా ఉంటే చాలే ఉల్లా అయిన ఉల్లాసం ఏదో కొంతసేపు శోక ఉన్నట్టుగా అది ఒక గురువులో పడి ఆ మనస్సు కొంత శోకాన్ని కూడా కొన్ని ఏదో గుర్తు చేసుకునే శోకించడానికి లక్ష గుర్తులు ఏవో ఉంటాయి స్మృతులు ఏవో స్మృతి తెచ్చుకుని వీడు శోకిస్తూ ఉంటాడు కాబట్టి శోకం కలిగిన వెంటనే ఇదిగో శోకం కలిగింది అంటే ఇది ప్రజ్ఞాపరాధము అంటే ఇది అవివేకము మన జ్ఞానంలో మన అవగాహనలో లోటు ఇది అని ఏమిటి ఏ ఏ రకంగా లోటు అంటే దట్ అవేర్నెస్ ఆ జాగరూకత మనస్సుకి ఉన్నట్లయితే వెంటనే మీకు శోకము యొక్క స్వరూపం తెలిసిపోతుంది ఇదే ఇదే శోకము అని మీకు తెలిసిపోతుంది అప్పుడు మీ హృదయంలో శాంతి సామ్రాజ్యాన్ని ఎదుగుతుంది మనసులో శాంతిగా ఉండాలి కానీ శోకిష్ట కూర్చోవడము లేకపోతే హర్షము హర్షం అంటేది ఆపోజిట్ పెద్ద పార్టీంగ్ అనమాట హర్షం అంటే పార్టీ చేసేసుకుంటా ఉన్నాం ఇంత పార్టీ చేసుకున్నారు ఏమిటి విషయం అంటే వాడి బర్త్డే ఇట్ ఈస్ హిజ్ అచీవ్మెంట్ అంటే హీ హాజ్ ఇప్పుడు అరవయో ఏడు ఏడు అయ్యి అరవై ఒకటో ఏడుకు వచ్చాడు అనుకోండి వీడు సాయం పట్టుకుంటే వచ్చాడా ఏమి కాలం అంతా అరవయో ఏడు నుంచి అరవై ఒకటో రావడానికి వీడు వీడు మోసుకొచ్చాడా ఆ కాలాన్ని ఆ ధారలో వీడు అరవై ఒకటిలో పడ్డాడు వీడి వీడి అచీవ్మెంట్ ఏముంది వీడు సాధించింది ఏముంది పోనీ ఏదైనా తను ఏదైనా చేస్తే హీ కెన్ మేక్ ఏ పార్టీ ఏమిటి నేను ఈ సంవత్సరంలో బిజినెస్ రెట్టింపు చేశాను దర్ ఫార్ ఐఎమ్ గివింగ్ ఏ పార్టీ దేర్ ఈజ్ సమ్ మీనింగ్ అని ఇట్ ఎందుకంటే ఏదో ఒకటి అచీవ్మెంట్ సమ్ అచీవ్మెంట్ అయితే ఈ సంవత్సరం మేము గీతంతో శుభ్రంగా చదువుకున్నాం కాబట్టి అదే ఒక పార్టీ చేసుకున్నాం మంచిది పార్టీ అంటే ఏదో నలుగురు కలిసి ఏదో పోయినం ఏదో చేశారు శుభం ఏదో సమ్ అచీవ్మెంట్ నేను ఇంకో ఏడాడు పెద్దవాడిని అయ్యాను కనుక పార్టీ వాట్ ఈస్ దాట్ వాట్లో ఈజీ టెన్ అచీవ్మెంట్ అది కొంచెం వినడానికి కూడా బాగుండదు మర్యాదగా ఉండదు పెద్దలు శిష్యులు హరిష్యం తర్వాత అశిష్యులు హర్షిస్తే హర్షిస్తారు శిష్యులు శిష్టులు హర్షిస్తారు కాబట్టి సో ఈ విధంగా హర్షము శోకము హర్షము రెండుంటేందుకు కూడా దోషము బలదు ఇక్కడ శోకాన్ని గురించి మాట్లాడుతున్నాం ఊరికే మీకు అశోచ్యాలను సోచస్ గురించి ఊరికే ఆరంభంలోనే భాష్యం అంటే మీరు ఇబ్బంది నేను కొంచెం జనరల్ ఇంట్రొడక్షన్ చెప్పాను ఇంకప్పుడు భాష్యం చూద్దాం ఈ భాష్యం అయిపోతే గానీ ఇంకో శ్లోకంలోకి వెళ్ళడానికి ఉండదు సో నేను భాష మీద కొంచెం ఎక్కువ ఎంఫోసిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంక ఈ శ్లోకం ఈ శ్లోకం ముగించి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామని అందుకోసం చూద్దాము కొంచెం మీమాంసలో పడతాం విచారం ఇప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి ఈ శాస్త్రీయమైన విచారము విచారమంటే చర్చ దాన్ని కొంచెం శ్రద్దగా గమనిస్తే మనకు తెలుస్తుంది దాంట్లో తెలియకపోవడం ఏమి ఉండదు నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు సో కొంచెం యూ హ్యావ్ టు డిస్కవర్ ఎట్ టేస్ట్ అంటే ఆ రుచి మీరు పట్టుకోవాలి ముందు స్ట్రైట్గా స్ట్రైట్వే రుచిగా ఉండకపోవచ్చు కొంత ప్రయత్నం చేసినట్లయితే రుచి వస్తుంది సో ఆ విధంగా ఆ చర్చని తెలుసుకునే ప్రయత్నం చేశారంటే మీరు బుద్ధికి మంచి పదును పెట్టుతున్నారు మెదడుకి పదును పెట్టారనుకోండి మంచి మంచి గంభీరమైన విషయాలని ఆలోచించటం ద్వారా మెదడుకి పదును పెట్టినట్లయితే తద్వారా న్యూరాన్స్ అన్ని కూడా చాలా యాక్టివేట్ అయిపోతాయి అయితే డల్గా పడి ఉంటాయి సో న్యూరాన్స్ కూడా పనిచేయాలి కదా చేతులు గాలే కాదు కదా మరి భగవంతుడు వాటిని పెట్టింది పనిచేయడం కోసమే పెట్టాడు ఎప్పుడైతే న్యూరాన్స్ ఫైట్ చేస్తూ ఉంటాయో మీకు శరీరం అంతా కూడా ఎండాక్రినలాజికల్ సిస్టమ్స్ అన్ని కూడా క్లీన్ గా పనిచేస్తాయి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎంతసేపు న్యూస్ పేపర్ తప్ప ఇంకా అంతకు మించి పెద్దది నేనేమి చదువును అనే లెవెల్లో ఉంటే అది ఇట్ కంట్రిబ్యూట్స్ టు ఏ జనరల్ ల్యాక్ ఆఫ్ వెల్బీయింగ్ కాబట్టి గంభీరమైన విషయాలని అంచేతనే ముఖ్యంగా రిటైర్మెంట్ వయస్సులో మిడిల్ ఏజ్ తర్వాత వాళ్ళకి మరి మెడిటేషన్ చేస్తూ ఉండి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు సో కాబట్టి ఇటువంటి విచారము దాన్ని కొంచెం పరిశీలనగా చూడాల్సిన అవసరం ఉన్నది చూద్దాము సో నిన్న నేనేం మనం చేస్తున్నానంటే జ్ఞానము కర్మను రెండున్నాయి జ్ఞాననిష్ట వేరే కర్మనిష్ట వేరే ఇంట్లో జ్ఞాననిష్ట అన్నది మన అంతిమ లక్ష్యం కర్మనిష్ట అన్నది ఆ లక్ష్యానికి మనల్ని తరిఫీదు చేసేటువంటి ఉపాయము ఇది ఉపాయము కర్మనిష్ట కర్మయోగము జ్ఞానయోగము ఉపేయము గోల్ అనమాట సో ఇది ఎలాగంటే ఎంబీబీఎస్ చదవడమేమో ఉపాయము డాక్టర్ ప్రాక్టీస్ చేయటం లక్ష్యము అన్నట్టుగా సో ఈ రెండూ కూడా ఇక్కడ ఈ సందర్భంలో సెపరేట్ గా పెట్టాల్సి ఉంటుంది ఎందుకు సెపరేట్ గా పెట్టాలంటే ఈ జ్ఞాననిష్టలో ఉండేటువంటి అవగాహన ఏదైతే ఉన్నదో అది మన నిత్య జీవితంలో మనకుండేటువంటి ఆలోచన పద్ధతికి చాలా విలక్షణంగా డిఫరెంట్ గా ఉంటుంది మన నిత్య జీవితంలో దేహమునందొచ్చే వికారములు దేహము మనస్సు కూడా అది నిజానికి మూడవీ దేహ ఇంద్రియ మనస్సంఘాతము సో ఇది మనిషి మనిషి ఈజ్ ఎ కాంప్లెక్స్ బీయింగ్ కాంప్లీ కాంప్లెక్స్ ఉంటా ఉంటున్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు అదక నాలుగు స్టోరీలు ఐదు స్టోరీ ఇదో కాంప్లెక్స్ ఇది రకరకాల వాళ్ళు ఉంటారు మరొహోళ్ళు ఉంటారు మరొహోళ్ళు ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు అలాగే మనిషి లోపల కూడా అనేక అంశములు స్థూలమైనవి సూక్ష్మమైనవి అలాగా పడుగు పేకలాగా అమర్చి ఉంటాయి అంటే అతను మనిషిని కూడా ఒక కాంప్లెక్స్ అని అంటారు సో ఇది దేహేంద్రియ మనస్సంఘాతము బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ సో ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ ఉన్నాయి దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి వికారములు వికారము అంటే మన ప్రమేయం లేకుండా వచ్చి మార్పులు నిన్న మనం చేశాను క్రియ సో విక్రియలు వస్తూ విక్రియన్న వికారమే దేహంలో వికారాలు వస్తూ ఉంటాయి ఇంద్రియాల్లో వికారాలు కళలోళ్లు మార్చారు ఇవన్నీ ఇంద్రియాల్లో వచ్చి వికారాలు చివికేవో మెషీన్లు పెట్టుకోవడం తర్వాత ఇంకా ఎలాగో ఇంద్రియాల్లో ఒంటికి క్రీములు రాసుకుంటూ ఇవన్నీ ఇంద్రియాల్లో వచ్చి వికారాలని ఏదో కొద్దిగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం సో ఇంద్రియాల్లో వికారం వస్తాయి మనస్సులో వికారం వస్తుంది మనస్సు ఎలాంటిదంటే అది బై డే ఇట్ చేంజెస్ ఎవ్రీ డే ఇట్ అండర్ కోసం మీరు ఆలోచించి చూడండి పది సంవత్సరాల క్రితం మీరు ఆలోచించే దృష్టికోణం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు ఎంత మార్పు వచ్చేసిందో చూడండి మనం వెనక్కి చూసుకుంటే మనకైనా వస్తుంది అలా ఉండేవాడిని అలా అలా ఉండేవాడిని నేనైనా ఇప్పుడు ఇలా ఉన్నాను అది ఒకప్పుడు ఇంప్రూవ్మెంట్ కావచ్చు ఒకప్పుడు డౌన్ ట్రెండ్ కావచ్చు వాట్ ఎవర్ సో మనస్సులో ఆలోచించే పద్ధతిలో చాలా మార్పులు వస్తాయి నిజానికి ఒక సామెతో ఇరవయో ఏట కమ్యూనిస్ట్ ప్రతి వాడు నలభై ఏళ్ళు వచ్చేపటికి తెలిజేనిస్ట్ అవుతాడు యంగేజ్ లో ఉండగా కొంచెం సోషలిజము కమ్యూనిజం అంటూ పెద్ద వయసు వచ్చేప్పటికీ రాముడు కృష్ణుడు అంటూ ఉండడు మార్పు వస్తుంది ఎందుకంటే అలాగా తీవ్రమైన మార్పులు వచ్చినటువంటి వాళ్ళు మనకి చాలా మంది కనపడతారు గుడిపాటి వెంకటచలం అని ఒక తెలుగు రచయిత ఆయన ఆయన రచనలను నేను చదవలేదు చాలా అనార్థడాక్స్ అనార్థడాక్స్ ఇస్ గుడ్ ఓన్లీ ఇదే అన్కన్వెన్షనల్ అండ్ ఐకనోక్లాస్టిక్ అంటే ట్రెడిషన్స్ అన్నింటినీ కూడా పగలగొట్టేటువంటి విధంగా రచనలు చేసేడని అన్నారు నేను ఎరగను నేను చదవలేదు అన్నమాట చెప్పద్దు బట్ ఆయన మాత్రం పెద్ద వయస్సులో రమణాశ్రమంలో వెళ్లి జీవించి అక్కడ ధ్యానం అది చేసుకుంటూ ఉండదు ఆయన ఆయన మిత్రులందరూ ఉంటున్నటువంటి శ్రీశ్రీ మొదలైన వాళ్ళందరూ ఆయన్ని తిట్టిన తిట్టి దారి తప్పి వెళ్ళిపోయాడు ఇంతవరకు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు ఇప్పుడు వెళ్లి ముక్కుమూసి కూర్చున్నాడు అక్కడ అంటే మరి సెక్యులరిస్టులకి జపం చేసేవాడన్నా ధ్యానం చేసేవాడన్నా వాళ్ళకు కొంచెం వ్యతిరేక భావం ఉంటుంది కాబట్టి వాళ్లు అలాగా ఆయన మీద విమర్శలు చేశారు చూడండి ఎంత ఆలోచనలో మార్పు వచ్చేసిందంటే తూర్పును పడవలైపోయినట్టే డయామెట్రికల్ అపోజిట్ చేంజెస్ వచ్చేస్తాయి మనస్సులో కాబట్టి మనస్సులో కూడా నిరంతరంగా వికారాలు వస్తూ ఉంటాయి यह विकार आंट विभाग केस ष् विक्रिया ज्यायते अस्थि वर्धते विपरणमे अपक्षीयते नश्यू मनवुड़ी गमी अंति तेद आरोप दुखा अभवस्टू उषम जुटे तेलबीं विकार అదేం మనం కావాలని చేసింది ఇంకా ధనంతకది అయింది వికారము ఇప్పుడు ఈ వికారం వచ్చిందనే సంగతి కూడా గమనించకుండా నిశ్చింతగా ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఈ వికారం వచ్చేసింది ఇది రావడానికి వీల్లేదు హీ వాంట్స్ టు స్టాప్ ఇట్ హౌ సో ఏవో కొన్ని వెంట్రుకులు తెల్లగా తెల్లగా ఉంటే వాటిని ఏదో ప్లస్ చేస్తే అవతల పారాడు ఆ తర్వాత ఇంకా ఆ స్థితి మారిపోతుంది ఇంకా దట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎనీ మోర్ అప్పుడు ఏదో ఈ నల్లటి రంగు వేసుకుంటూ ఉంట ఎంత కమిట్మెంట్ జుట్టును నల్లగా ఉండి చేసుకోవడానికి ఎంత కమిట్మెంట్ అండ్ తర్వాత ఇంకోటి రంగు వేసుకున్నారనుకోండి మీరు ఈ రంగు మీరు వేసుకున్నారనే సంగతి మీకు తెలుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఎదరవాళ్ళ కోసం మీరు రంగు వేసుకున్నారు కానీ మీ మనస్సులో మీకు ఏమనిపిస్తుంది నా జుట్టు తెల్లబడిపోయింది అని తెలుస్తూనే ఉంటుంది ఎదర వాళ్లకు కూడా తెలుస్తుంది అది అది కూడా ఎందుకంటే ఈ రంగు ఉన్నదే ఇట్ ఇట్ ఈస్ సో డార్క్ చూడగానే ఓ ఈయన రంగు వేసుకున్నారు అని తెలుసుకు విగ్గు పెట్టుకుంటే ఈయన విగ్గు పెట్టుకున్నారు అని తెలుసుకుంటుంది సో మొత్తానికి మీరు ఏమి అచీవ్ చేసినట్టే అక్కడికి దాంట్లో యూఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద పీపుల్ పీపుల్ ఆర్ పీపుల్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇంప్రెస్ వాళ్ళు ఇంప్రెస్ అవరు అందులో మీరు వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని తెలిస్తే అతనే విరుసుకుపోతాను అయ్యి ఇంప్రెషన్ కూడా అవ్వకుండా విరుసుకుపోతాను ఏదైనా నువ్వు ఏదైనా నాకు ఇస్తే నేను ఇంప్రెస్ అవుతా కానీ ఉత్తుగా ఎందుకు ఇంప్రెస్ అవుతానండి లాగేట్ లాభో లేదు ఈ విధంగా కాబట్టి వాట్ ఈస్ ఇన్ దట్ వేర్ అచీవింగ్ ఇన్ ఇట్ ఇట్ ఈజ్ అూజ్ డిసెప్షన్ అజ్ఞానం తప్ప ఇంకొక ఆయన ఉన్నారు హీ జస్ట్ ఇగ్నోర్స్ ఇట్ అండ్ తీసుకుంటాం దానివల్ల ఏమవుతుందో తెలుసుకోండి అది చాలా చిన్న విషయం అని మీరు అనుకోవద్దు దాంట్లో దట్ మెంటల్ ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది అయ్యో నా దృష్టి తెల్లబడిపోయింది అనే ఒక విచారం ఒక బెంగా దాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఆ ప్రయత్నం ప్రతి అడుగులోనూ విఫలం అయిపోతూ ఉంటుంది మనకి తెలుస్తూ ఉంటుంది దానివల్ల కడిగి మరింత బెంగా సో ఈ విధంగా ఎన్ ఎంటైర్ ఫాల్స్ వాల్యూ సిస్టమ్ ఈజ్ బ్రాటింగ్ టు ది లైఫ్ లైఫ్ ఎంత పాడైపోతుందో చూడండి ఫాల్స్ వాల్యూ దాంట్లో ఏమి విలువ ఏమి సందర్భంలోని వాల్యూ అది కాబట్టి ఈ విధంగా మెంటల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది సో కాబట్టి ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడు ఆత్మజ్ఞానం యొక్క లక్షణం ఏమిటంటే నేను ఈ వికారములు గలవాడను కాను ఎప్పుడు కూడా ఒక లా ఒకటి ఉంది మీకు వేదాంతిక్ ఇలా మీకు చెప్తాను మీరు దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి The law is, every change takes place against a changeless background, this is law. Marpa, Vikaramu, Uchchindi, ee law ni, mana Vedantul ee naadu kurthi in kari, weildu kattva physicistul video, theoretical physics. So, ee, every change, ee marpa uchchi naasare, eeg changeless background noondar, one kapkudu, చుట్టూ ఈధర్ అనే ఒక ద్రవ్యం ఒకటి ఉండేది అని ఫిజిసిస్ట్లు వాళ్ళు థిరీస్ చెప్తూ ఉండేవారు గెస్ట్ చేస్తూ ఉండేవారు వై యు నీడ్ ఈధర్ అంటే ఫర్ ది లైట్ టు ఫ్లో ఫర్ మూమెంట్ మీడియం ఉండాలి చేంజ్ లెస్ మీడియం ఉండాలి అని చెప్పారు సో స్పేస్ ఇట్ సెల్ఫ్ కుడ్ బి దట్ మీడియం అని వాళ్ళకి అర్థం కాలే రోజుల్లో ది థాట్ లైక్ దాట్ ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సో ఏ చేంజ్ వచ్చినా కూడా ఆ చేంజ్ యొక్క అధిష్టానంగా దాని సబ్స్క్రాతంగా చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అలాగే దేహము బాల్యావస్థలో ఉండేది తర్వాత యవ్వనంలోకి వచ్చింది తర్వాత మధ్య వయసులోకి వచ్చింది తర్వాత పెద్ద వయసులోకి వచ్చింది లేక వస్తోంది దేహంలో మార్పులు వస్తున్నాయి ఈ దేహంలో మార్పులు వస్తున్నాయి అంటే ఈ మార్పులకు వెనుక అధిష్టానంగా మార్పులు లేని తత్వం ఒకటి ఉంటుంది అది దానికో పేరు పెడతారు మన వాళ్ళు వేదాంతలు దాని పేరు ఏమిటంటే నేను నేను అనే. నేను మారదు చూడండి దీనికి దృష్టాంతంగా సంస్కృతంలో వాక్యం కూడా కొట్టి వేషన్ ఇస్తూ ఉంటారు శంకర భగవత్పాదులు ఇతర నేను చిన్నప్పుడు గోటికాయలు ఆడిపోయివాణ్ణి ఇప్పుడు నేను మా మనవాళ్లు ఆడుతుంటే చూస్తున్నాను అని అంటాడు అప్పుడు నేనే ఇప్పుడు నేనే నేను అదే అదే నేను ఆ నేను వేరు ఈ నేను వేరు కాదు అదే నేను ఇప్పుడు ఉంది కానీ ఆ దేహం ఇప్పుడు లేదు ఆ కాలం ఇప్పుడు లేదు ఆ దేశం ఇప్పుడు లేదు ఆ దేహం పూర్తిగా పోయింది దేహం మారిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సందర్భం చెప్తాను అది పెద్ద టాపిక్ కనుక మారకుండగా ఒక తత్వము కలదు రాక్ లైక్ అనమాట ఒక దాని కూటస్థము सो ये रकम विकार बढ़राय वलनम लेनी विकार अनेसैनबुल रिटा लैक् रिटीदे दम अदे अद मल्ल इंकोटन को अदे सत्या आत्मज्ञा के तुम संख्या ज्ञान गलो आत्मज्ञा की सत्यूटा కాబట్టి ఆత్మజ్ఞాని దేహంలో వచ్చే వికారాల చేత ప్రభావితుడు కాదు వాటికి అతనిపై ఏ ప్రభావము ఉండదు దేహంలో ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి ఆత్మజ్ఞాని కంగారు పండు నిజానికి మీకు మనం అనారోగ్యం చేసినప్పుడు ఇదొక పాయింట్ నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా ఐఎం నాట్ ఆస్కింగ్ యూ టు టేక్ ఇట్ స్ట్రైట్ అవే మీరు ఆలోచించాలి దాని గురించి శరీరంలో ఏదైనా అనారోగ్యం చేసింది అనుకోండి మే గాడ్ ఫర్ దిట్ బట్ ఎప్పుడైనా అనారోగ్యం చేసినట్లయితే యాక్చువల్ గా ఫిజికల్ డిస్కంఫర్ట్ కొంత ఉంటుంది మెంటల్ డిస్కంఫర్ట్ దీంట్లో ఫిజికల్ డిస్కంఫర్ట్ శాతం ఎంత మెంటల్ డిస్కంఫర్ట్ శాతం ఎంత అని ఆలోచించినట్లయితే జ్వరం వచ్చిందనుకోండి ఫిజికల్ గా ఏ పని చేయలేరు ఒళ్ళంతా నెప్పులుగా ఉంటుంది ప్రతి అవయవం కూడా నెప్పులుగా ఉంటుంది ఇటు అటు నడవాలంటే కూడా కష్టం అనిపిస్తుంది అంతటి మనిషి సో ఊరికే మంచం మీద అలా పడుకుని ఉండగలుగుతాడు తప్పిస్తే నడవ కూడా నడవలేడు అస్తి డాక్టర్ దగ్గరికి ఎవరైనా చేపట్టుకు తీసుకెళ్లాల్సిన స్థితిలో ఉంటాడు మనిషి మామూలుగా అయితే పొరుగులు కానీ జ్వరం వచ్చేపటికి అలా సో ఫిజికల్ గా చాలా డిస్కంఫర్ట్ గా ఉంటుంది ఏమీ తెరలేదు నీరసం చాలా కష్టపడుతూ ఉంటాడు ఇన్ఫెక్షన్ ఫీవర్ వచ్చిన ఇది ఫిజికల్ డిస్కంఫర్ట్ తీస్తే కానీ ఫిజికల్ డిస్కంఫర్ట్ తో పాటుగా దేర్ ఈజ్ ఏ మెంటల్ డిస్కంఫర్ట్ మనస్సుకి ఒక తీవ్రమైన దుఃఖం కలుగుతుంది ఇప్పుడు మొత్తం ఈ రెండూ కలిసి ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం దీంట్లో ఫిజికల్ డిస్కంఫర్ట్ మీరు చేయగలిగిందేం లేదు ఇన్ఫెక్షన్ మీరు ఆపలేరు వచ్చేసింది కదా ఇంకే ఆగితే ఎందుకు వస్తుంది ప్రికాషన్స్ అవన్నీ అలాంటి పెట్టండి వచ్చేసింది ఆల్రెడీ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదో ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి మూడు రోజులు ఐదు రోజులు ఉంటుంది ఆ మూడు రోజులు లేక ఐదు రోజులు మీరు ఆ శరీర దుఃఖాన్ని మీరు అనుభవించేయాల్సిందే దానికి తిరుగులేదు కానీ వీడు వీడు అనుభవించే దుఃఖంలో దాని యొక్క శాతం ఎంత అని కనుక పరిశీలిస్తే కేవలం పది శాతమే ఉంటుంది మిగిలిన తొంభై కూడా వీడు ఆ దుఃఖం ఎలా వస్తుందంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి అదిగో నాకు లీవ్ వేస్ట్ అయిపోతుంది అని ఒక దుఃఖం ఆ లీవ్ ఉంటే దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు లీవ్ ఎన్కాష్మెంట్ ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది తర్వాత నేను ఉద్దరించాల్సిన సంసారం ఏదో బోళ్ళంత సంసారం ఉంది అదంతా కూడా నేను ఇక్కడ ఇలాగా హాస్పిటల్కో అయితే బెడ్కో నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఎటు కదలడానికి వీరలేదు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నా మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఉద్దరించవలసిన వ్యవహారాలు అనేక ఉన్నాయి అవన్నీ ఆగిపోయాయి అని ఈ విధంగా నేను ఐ ఆమ్ ట్రైంగ్ టు గివ్ ఎ షేప్ టు హిజ్ జనరల్ సెన్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ హీజ్ జనరల్లీ హీ ఫీల్స్ లౌజీ అబౌట్ ఇట్ అండ్ దట్ సెన్స్ ఆఫ్ లౌజీ ని నేను డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తున్నా సో వీడు జ్వరం వచ్చినప్పుడు ఫిజికల్ డిస్కంఫర్ట్ పది శాతం మెంటల్ డిస్కంఫర్ట్ తొంభై శాతం దీంట్లో ఒక పర్సంటేజ్ ఇంకొకటి కూడా ఉంటుంది అది ఏమిటంటే నేను ఇలా నా ప్రారంభం కాలిపోయి నేను మనసు మీద ఇలా జ్వరం వచ్చి పడున్నాను మిగతా వాళ్ళందరూ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదో కొత్త అది వేసుకుని భోజనాలు అవే చేసేస్తూ ఉంటాడో వీడిక్కడ ఇలాగ పడు ఉంటాడు బ్రెడ్ను పాలు తింటాం పూర్వం బ్రెడ్ పాలు ఇచ్చేవారు దాన్ని చూస్తే వాగుటీ వస్తుంది తిందంతా కావద్దు సో వాళ్ళందరినీ చూసేప్పటికీ ఈ ఫీల్సే డ్రౌనింగ్ అలా అయిపోతుంది కాబట్టి మీరు గమనించండి ఏ అనారోగ్యమైనా సరే అందులో ఈనాడు సైన్స్ బాగా అభివృద్ది చెందింది అనారోగ్యానికి మందులు వచ్చాయి మీరు డబ్బు మీ గాడ్ ఫర్ సో అమంగళం ప్రతిహతం సో ఏదైనా అనారోగ్యం వచ్చి అపోలో హాస్పిటల్ లాంటి దానికి వెళ్లేనంటే మీ పర్సు ఖాళీ అయిపోవడం ఖాయం కానీ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లిన దానికంటే ఇంకా హ్యాపీగానే ఉంటుంది అక్కడేమీ డిస్కంఫర్ట్ ఏమి కానీ మనిషి కంఫర్టబుల్ గా ఉండలేడు ఎందుకంటే ఫిజికల్లీ హీజ్ ఓకే మందులు ఇతర సౌకర్యాలు ఫిజికల్ గా ది కీప్ హిమ్ ఓకే బట్ హీ హ్యాస్ దట్ మెంటల్ బ్యాలెన్స్ పోతుంది దట్ మెంటల్ స్టెబిలిటీ ఐఎమ్ ఓకే అనే ఫీలింగ్ లేకుండా అయిపోతుంది హీ డెవలప్స్ ఎ సెన్స్ ఆఫ్ నాన్ వెల్ బీయింగ్ డెవలప్ చేసుకుంటాడు అది ఎవరు డెవలప్ చేసుకోమన్నారు మిమ్మల్ని అది దానికి ఏమీ రీజన్ ఏం లేదు మూడు రోజులు ఐదు రోజుల్లో జ్వరం ఉంటుంది అవతలకి పోతుంది ఈ లోపల సంసారం ఏది ఆగిపోదు లక్మీ టెలి మనం వారం రోజులు లేకపోతే ఆగిపోయిదేం లేదు వారం రోజులు ఏమిటి మరొకటి ఏమీ ఆగిపోదు అన్నీ నడుస్తూ ఉంటాయి ప్రకృతి ధారలో సర్వం నడుస్తుంది ఏదో నేనుండి దీన్ని తోస్తున్నాను నేనుండి దీన్ని నడిపిస్తున్నాను అన్నది వీడి అజ్ఞానం కానీ వీడు నడిపించేది ఏమీ లేదు సో కను కనుక వీడు చేయాల్సిందల్లా రెండు ఒకటే శరీరము మనస్సునకు నేను సాక్షి రూపునే కాని శరీరము మనస్సు నేను కాదు శరీరంలో వచ్చే వికారాలు శరీరానివేగాన్ని నావి కావు అంటే అర్థం ఏంటి హీ హెవలప్ ఎ స్పేస్ దేహంతో ఒక స్పేస్ డెవలప్ చేయాలి వివేకము ది స్పేస్ ఆఫ్ వి డిస్క్రిమినేషన్ మనస్సుతోటి ద స్పేస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మనస్సుతో స్పేస్ చాలా ముఖ్యం మీరు గీత క్లాసుకి వస్తే కలిగి లాభం ఏమిటంటే మీ మనస్సుతో మీకు స్పేస్ వస్తుంది మనస్సుకి బానిసలై మనిషి బతుకుతూ ఉంటారు మనుషులు అలా కాకుండా మన మనస్సుతో మనకు స్పేస్ వస్తుంది ఐ కెన్ లుకెట్ మై మైండ్ యాజ్ ఇఫ్ ఐ స్టెప్ అవుట్ స్టెప్ అవే నా మనస్సుతో నేను మమేకమైపోకుండా ఒక అడుగు వెనక్కి వేసి ఈ మనస్సు ఇలా ఉన్నదెందుకు దీంట్లో ఈ అసూ ఎందుకు కలుగుతుంది దీంట్లో ఈ బెంగకు కారణమేమిటి ఈ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీకి కారణమేమిటి అని ఈ విధంగా మీరు స్లోగా ఈ డెవలప్ వైరాగ్యంగా ఉన్నట్లయితే అటాచ్మెంట్ లేకపోయినట్లయితే ఏం పర్వాలేదో వస్తుంది జ్వరం తగ్గుతుంది అని ఆ ఫిజికల్ డిస్కంఫర్ట్ మీరు ఎండ్యూర్ చేసేస్తారు మందు వేసుకుంటారు మానసికంగా ప్రసన్నంగా ఉంటారు మీ దుఃఖము తొంభై అక్కడే పోతుంటారు డాక్టర్ కూడా వైద్యం చేయడం తేలికైపోయింది బీపీ ఉన్నవాడికి వైద్యం చేయడంలో హార్ట్ బిహేవియర్ అవ్వకుండా వీడు బెంగ మరుగుతాను కాబట్టి సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ కనుక సో ఆత్మ మనస్సు ఇంద్రియములు దేహము దేహము మనస్సు ఇంద్రియములు అంటే విసవిస్ విస వి ఆత్మ విషవిస్ అనుకోనివ్వండి అంటూ ఉంటే మా అమెరికన్ ఫ్రెండ్ విషయ విసి కదా బాబోది విషయ వి అని చెప్పాడు అప్పుడు అడిగాను ఇది ఫ్రెంచ్ వర్డ్ అని ఎస్ అన్నాడు సో ఫ్రెంచ్ వర్డ్ అంటే అలా డ్రాప్ చేసేస్తూ ఉండడమే సో సో దేహేంద్రియ మనస్సంఘాతము ఆత్మ వికారములు అన్ని దేహేంద్రియ ఉంటాయి ఆరు వికారాలు కూడా ఆత్మైంది ఏ వికారము ఉండదు ఇది సాంఖ్యము తర్వాత ఇంకా అకర్త ఆత్మ అది భాష్యకారులు అంటారు ఆత్మ అకర్త ఇది సాంఖ్యం చూడండి మీరు గమనించండి ఒక కర్మ చేస్తున్నాడు కర్మ చేస్తున్నాడు అంటే నేను కర్మను చేస్తాను అనే సంకల్పం చేయాలా సంకల్పం లేకుండా కర్మ చేస్తాడా చేయడు నేను కర్మను చేస్తాను నేను కర్మను చేస్తానని ఎవరు సంకల్పిస్తాడు కర్మను చేసి సంకల్పిస్తాడు అంటే వీడు ముందుగా కర్మను చేసేవాడు అయి ఉండాలి అంటే కర్త అయ్యి ఉండాలి వీడు తనను తాను కర్తగా స్వీకరించాలి హియస్ టు టేక్ హింసెల్ఫ్ టు బి ది డూయర్ అప్పుడే నేను కర్మను చేస్తాను అని సంకల్పిస్తాను కానీ మనం ఏమన్నా మనం ఎలా జీవిస్తూ ఉంటాం మీరు ఆలోచించండి నేను కర్తను ఐఎం ది డూయర్ ఐఎం ది ఎంజాయర్ ప్రతి మానవుడు కూడా ఈ విధంగా జీవిస్తూ ఇప్పుడు దీనికి ఎంటర్ప్రెన్యూయర్షిప్ అని పేరు మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే డూయర్షిప్ అండ్ ఎంజాయర్షిప్ బాగా బలంగా ఉంటే వాళ్ళు ఎంటర్ప్రెన్యూయర్షిప్ అంటారు ఎంటర్ప్రన్యూయర్ అంటే ఐఎమ్ ది డూయర్ ఐఎమ్ ది ఎంజాయర్ కాలిఫోర్నియాలో ఒక ఇండియన్ ఒక ఆయన ఉండేవారు నేను ఆయన మెట్స్ ఆయన అన్నారు ఐ వాంట్ టు బికమ్ ఎ మిలియన్ ఇన్ త్రీ ఇయర్స్ త్రీ మూడేళ్లలో మిలియన్ ఐర్ అవ్వాలి అండ్ దెన్ హీ వర్క్డ్ ఫర్ ఇట్ అండ్ హీ బికేమ్ దిలియన్ ఐ సో హీస్ ది డూయర్ ఎంజాయర్ అని మనం ఏమనుకుంటామంటే నేను కర్తని నేను భోక్తని నాకు ఈ భోగాలు కావాలి కాబట్టి ఈ కర్మల్ని చేసుకుంటాను అది భోక్త నుంచి ఆరంభం అయితే అలా ఉంటుంది నేను ఈ కర్మల్ని చేశాను కాబట్టి నేను భోక్తనవుతాను అది కర్త నుంచి ఆరంభం అయితే అలా ఉంటుంది కానీ ఇది మీరు మీరు లోకంలో మీరు ఫైవ్ బిలియన్ పీపుల్ ఉన్నారని అంటారు కొత్త మానవ జాతి నాడు భూగోళం మీద ఐదు బిలియన్ జనులు ఉన్నారు ఈ ఐదు బిలియన్ జనుల్ని మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎవళ్ళని అడిగినా నేను కర్తా భోక్తననే చెప్తారు ప్రతి మానవుడు కూడా భారతదేశంలో వంద కోట్ల మంది కూడా కర్తా భోక్తలుగానే ఉంటారు నేను కర్తని నేను భోక్తని నేను భోక్తని కాబట్టి కర్మలను చేసుకుంటాను నేను కర్తని కాబట్టి భోగిస్తాను అయితే దీనికి ఆత్మజ్ఞానానికి ఏమీ సంబంధం లేదు మీకు నమ్మబుద్ధి కాకపోతే మీరు అలాగా ఓపిక పట్టండి డోంట్ డిస్మిస్ ఇట్ ఆత్మ అంటే మీ యొక్క అంతరతమైన స్వరూపము అంటే యువర్ కోర్ ఆఫ్ ది బీయింగ్ మీ యొక్క యథార్థ స్వరూపమునందు కర్తృత్వం కాని భోక్తృత్వం కాని ఉండదు ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మ కర్త అభోక్త అనే జ్ఞానమునందు పరినిష్ఠితుడై ఉన్నవాడు వన్ హూ ఎబైడ్స్ ఇన్ దట్ నాలెడ్జ్ పరినిష్ఠితుడు ఉంటే దాని మీద ఎబైడ్ అయి ఉండేటువంటి జ్ఞాని ఉన్నాడు వాడు కర్మయోగానికి వాడికి అధికారం లేదన్నారు శంకరలో చోట వాడికి అర్హత లేదు పొమ్మన్నారు కర్మయోగాన్ని ఎందుకంటే కర్మయోగము కర్త కోసం ఉంటుంది కర్త కాని కర్మయోగం ఏమిటి కాబట్టి వారికి కర్మయంద అధికారం లేదన్న శ్రీకృష్ణుడు అర్జునుడితోటి అర్జునుడు నేను కర్మలను చెయ్యను అంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడంటే కర్మణ్యే వాధికారస్తే కర్మలను చెయ్యను అనేటువంటి ఆ అది నీకు లేదు ఎందుకంటే అకర్తృ ఆత్మజ్ఞాన నిష్ఠునికి మాత్రమే అతాహత ఉంటుంది అంతేగాని నేను కర్తని అనే పరిచ్ఛిన్న భావంలో ఉన్నటువంటి అజ్ఞానికి అతాహత ఎక్కడి నుంచి వస్తుంది వాడికి వాడు కర్మల్ని చేయాల్సిందే కర్మణ్యేవ అధికార నీకున్న అజ్ఞానము కారణంగా నీకు ఇప్పుడు కర్మలని చేసే అధికారముంది కానీ నీవు ఇంకా ఆ ఎదగలేదు ఆ స్థాయికి నీవు సహజంగానే అకర్తృ ఆత్మస్వరూపుడు వై ఉంటావు కాబట్టి ప్రస్తుతానికి నీ కర్తవ్య కర్మను నువ్వు చెయ్యి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు కాబట్టి చూడండి ఇటు సాంఖ్యము ఇటు కర్మయోగము ఈ రెండింటికి అంతటి తేడా ఉన్నది అయితే మరి కర్మయోగంలో కర్మల్ని చేయటం ఎందుకు అంటే కర్మయోగం ద్వారా కర్మలను చేసినట్లయితే నిష్కామంగా అంతఃకరణము శుద్ధమై ఆత్మ అకర్త అని తెలుస్తుంది ఆ సత్యము ఆవిష్కారమవుతుంది మీరు కర్మయోగం చేయలేదనుకోండి కర్మయోగాన్ని అనుష్ఠించలేదనుకోండి ఇప్పుడు అంతఃకరణంలో రాగద్వేషాలు దృఢంగా లాగే నిలిచి ఉంటాయి అప్పుడు ఆత్మా అకర్తనక పాఠం చెప్పినట్లయితే ఏదో ఈ స్వామి ఇలాగే చెప్తాడు ఇది లోకానికి సంబంధించిన పాఠం కాదు లోక విరుద్ధంగానే ఉంటుంది ఈ పాఠము అని మనకి విడ్డూరంగా అనిపిస్తుంది ఒకసారి నేను ఇంతకు ముందుసారి చెప్పాను ఒక నేను సేవ పాఠం చెప్తున్నాను ఆత్మాకర్త టాపిక్ అది వివేరు చూడమని టాపిక్ అది పది నుంచి పదకొండు గంటల దాకా వివేకు చూడమని శ్లోకం ఆ శ్లోకం నాకు ఇచ్చారు ఆ శ్లోకం చెప్పాను ఈ శోకం పాఠం చెప్పాను చెప్పాను దాంట్లో టాపిక్ ఏంటంటే ఆత్మ అకర్త గంటసేపు పాఠం అయ్యేప్పటికీ ఆత్మ అకర్త అని పాఠం అయ్యేది గంటసేపు అదే పాఠం నా నడిచొస్తున్నా వెనకాల నుంచి ఒక ప్రొఫెసర్ గారు పరిగెత్తుకొచ్చారు ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఆయన తట్టుకోలేకపోయారు ఈ పాఠాన్ని ఎందుకంటే కొంత బాగా చదువుకున్నాయ్ కదా నా దగ్గరికి వచ్చాను స్వామీజీ మీతో సమ్ సీరియస్ ఇష్యూ ఇస్ దే ఓకే దయచేయండి కూర్చున్నాం ఆత్మ అకర్త అవును అదే కదా పాఠం ఆత్మ అంటే ఎవరు నేనేనా ఎస్ అంటే ఇప్పుడు నేను అకర్తనా యస్ దీలెస్ ఆ అంటే ఆయన ఎవరిని అడిగారంటే ఇప్పుడు మీతో మాట్లాడటం కోసం నేను హాల్ దగ్గర బయలుదేరి ఇక్కడికి నేను వచ్చిన నేను కాదా అని అడిగారు అంటే అప్పుడు నేను కొంచెం ఐవసేపెట్టే తేకిన బ్యాగ్ అప్పుడు నేను చెప్పాను చూడండి There is a thing